అనుచులోకములెల్ల నది జయబెట్టేరు నినుగొల్చిది కావవే నీరజాక్షుడా అదివో కోనేటిలోనా అదివో సర్వతీర్థములూ అదివో పైడి మేడలహరి వొదలి పరుషలెల్లా పొదిగి సేవించేరు ఇదివో వరములిచ్చే ఇందిరానాథుడు అదివో వేదఘోషము అదివో సురలముకా అదివో విశ్వరూపము అద్భుతమందే గుదిగోనే పుణ్యములు కోట్ల సంఖ్యలు కేరే ఇదివో దయ దలచను ఈశ్వరేశ్వరుడు అదివో శ్రీవేంకటేశుడు అక్కున అలమేల్వంగా అదివో నిత్యశూరులు ఆడువారలు నిధుల శేషాచలము నిక్కిపై పొడచూపే ఇదివో ఓ కొలువున్నాడు హృదయాంతరాత్ముడు